జై గురుదత్త యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం ఇరవైవ భాగం ముందుగా అజ్ఞాన భూమికల గురించి చెబుతాను వినురావా అంటున్నాడు వశిష్ట మహర్షి స్వస్వరూపం మీద నీ యొక్క అజ్ఞానం ఆరోపింపబడింది తాడు మీద పాములాగా ఆరోపింపబడింది స్వస్వరూపం యొక్క నిర్వచనం ఎందుకు చెప్పాము అజ్ఞానానికి ఆధారమేమిటో అని అన్వేషణ చేసి అజ్ఞానానికి ఆధారం అధిష్ఠానం నీ స్వస్వరూపేనయ్యా అని ముందర చెప్పాం అయితే స్వస్వరూపం అంటే ఏమిటండి ప్రశ్న వచ్చింది దాని మీద మూడు నిర్వచనాలు చెప్పాం ఇప్పుడు స్వస్వరూపాన్ని నువ్వు గుర్తుపట్టగలో ఏకాగ్రత చేస్తే బుద్ధిని అటువంటి నీ స్వస్వరూపం మీద ఈ అజ్ఞానం ఆరోపింపబడింది ఆరోపించడం అంటే ఏమిటి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 జాగ్రత్ స్వప్న సుష్ృప్తులు అనేటువంటి మూడు అవస్థలు సుప్రసిద్ధంగా ఉన్నాయి కదా ఆ అవస్థల్ని ఆధారం చేసుకుంటూ విభాగం చేసుకుంటూ వస్తున్నాడు మొదట ఏం చేశాడు జాగ్రత్ దశని తీసుకున్నాడు దీన్ని మూడు భాగాలు చేశాడు బీజాగ్రత్తు జాగ్రత్త మహాజాగ్రత్త అని మూడు భాగాలు చేశాడు ఆ తర్వాత స్వప్న అవస్థని తీసుకున్నాడు దాన్ని మళ్ళీ మూడు భాగాలు చేశాడు వాటేమన్నాడు జాగ్రత్ స్వప్నము స్వప్నము స్వప్న జాగ్రత్త అన్నాడు కనుక ఇప్పుడు ఏమైనా ఆరైనవి ఇకపోతే సుషుప్తి మిగిలింది సుక్షుప్తిలో ఏమి రకాలు లేవు ఒకటే రకం దాని పేరు సుక్షుప్తమే మొత్తం జాగ్రత్తలో మూడు రకాలు స్వప్నంలో మూడు రకాలు సుప్ ఒక రకం మొత్తం కలిగితే ఏడు రకాలైనవి ఇవే ఏడు అజ్ఞాన భూమికలు రామా ఇక ఈ అజ్ఞాన భూమికలను ఒక్కొక్క దాన్ని వివరిస్తాను అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఏమిటంటే మొదటిది బీజ జాగ్రత్త ఇది జాగ్రత్త అవస్థకు కారణమైనటువంటి అజ్ఞాన దశ అంటే ఏమిటి సమష్టిలో ఒకటి వ్యష్టిలో ఒకటి ఉంది వ్యష్టిలో మనకి జాగ్రత్త దశ వచ్చింది ఇప్పుడు జాగ్రత్త దశలో మెలుగుండేగా ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం ఈ జాగ్రత్త దశకు కారణమైనటువంటి ఏముంది కారణం అంటే ఒక అజ్ఞానమే కారణం ఒక మాయ కారణం ఒక అవిద్య కారణం ఈ జాగ్రత్త అవస్థకు కారణమైనటువంటి అజ్ఞాన దేశం ఏదైతే ఉందో అదే బీజాగ్రత్త మొలక లాంటిది విత్తు లాంటిది అనమాట ఇదే సమష్టిలోకి వెళ్ళి ఆలోచిస్తే సమష్టిలో సృష్టికి మొదట మాయతో కూడిన చైతన్యం తీసుకున్నటువంటి మొట్టమొదటి అసత్య రూపం ఏదైతే ఉందో అదే ఈ బీజ జాగ్రత్త అంటే సృష్టికి మొదటి బీజం ఇదే అలాగే వ్యష్టిలో మెలకువానే అవస్థకు ప్రారంభంలో ఉండేటువంటి బీజదశ కూడా ఇదే అంటున్నాడు వశిష్ఠ మహర్షి అజ్ఞానాన్ని ఏం చేశాడు ఏడు రకాలుగా విభాగం చేశాడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడా అజ్ఞానంలో చేరినటువంటి అజ్ఞాన దశలో ఉండేటువంటి భాగాలే అంచేది వీటిలో జాగ్రత్త దశని మూడు భాగాలు స్వప్న దశని మూడు భాగాలు చేసి సుషుప్తిని మాత్రం అట్లాగే పెట్టేస్తే మొత్తం మూడు మూడు ఒకటి మొత్తం ఏడు భాగాలు వచ్చినాయి ఈ ఒక్కొక్క భాగాన్ని వివరిస్తాను అంటున్నాడు మొట్టమొదటి అజ్ఞాన భూమిక ఏమిటి దాని పేరు బీజ జాగ్రత్త ఇదేమో వ్యష్టిలో జాగ్రత్త అవస్థకు కారణమైనటువంటి అజ్ఞాన దశ సమష్టిలో సమష్టిలో సృష్టికి మొట్టమొదటి మాయతో కూడిన చైతన్యం తీసుకున్న మొట్టమొదటి అసత్య రూపం ఏదైతే ఉందో అదే ఈ భూమిక అంటే సృష్టికి మొదటి బీజం ఇదే అలాగే వ్యష్టిలో మెలకువా అనేటువంటి అవస్థకు అంటే జాగ్రత్త అవస్థకు ప్రారంభంలో ఉండేటువంటి అజ్ఞాన బీజం కూడా ఇదే మొత్తం మీద శుద్ధంగా సత్యంగా ఉండేటువంటి చైతన్యానికి కొత్తగా పుట్టినటువంటి అసత్యావస్థే ఈ మొదటి భూమిక దీని పేరు బీజ జాగ్రత్త ఇక రెండో అవస్థది అంటే దాని పేరు జాగ్రత్త అని పేరు పెట్టాం ఏమిటంటే ఇది స్థూలదేహమే నేను ఇవన్నీ నేను అనుభవించదగినటువంటి భోగాలు ఇవి నావి అనే ఆలోచన వాడు ఉంటుంది దీన్నే ప్రత్యయం అంటూ ఉంటారు జ్ఞానం అంటూ ఉంటారు సవిషయక జ్ఞానం అనమాట ఈ ప్రత్యయమే రెండవ భూమిక జాగ్రత్త భూమిక జాగ్రత్ దశలో అంటే మెలకువ దశలో ఉన్నప్పుడు కదా ఇట్లాంటి ఆలోచనలు వచ్చేది ఇది నాది ఇది నేను అనుభవించాలి ఇట్లాంటి ఈ భోగాలు ఇలాంటి ఆలోచనలు ఏ దశలో వస్తాయి జాగ్రత్త దశలో వస్తాయి కనుక ఇటువంటి జాగ్రత్త దశకు ఆధారమైనటువంటి అజ్ఞాన భూమిక పేరు కూడా జాగ్రత్త జాగ్రత్తలోనే మూడో భాగం ఏది మూడో భూమికి ఏది అంటే మహాజాగ్రత్త నాది నేను అనే భావాలు అందరికీ ఉన్నాయి ఇవి రెండో భూమికి చెందిన భాగాలు ఇప్పుడే చెప్పుకున్నాగా దానికి చెందిన భావాలన్నమాట ఇవి జన్మ జన్మల నుంచి బాగా నాటుకుపోయి ఈ జన్మలోకి కూడా అవి ఆరూపంగానే వ్యక్తమవుతూ ఉంటే అదే ఈ భూమిక చెప్పే మాట సరిగ్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకోవాలి ఒకటికి చిన్నప్పటి నుంచి నేను వీరుణ్ణి సాహసి నని ఒకటే అభినవేశం వాళ్ళింటోనే వాడి తోటి అన్నదమ్ములకే ఇలాంటి అభినవేశం లేదు వీడికి మాత్రం నేను వీరుణ్ణి సాహసిని ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని అని వాడి మీద వాడికి ఒక అభిమానం వీడికి ఇలాంటి అభినవేశం ఎందుకు కలుగుతోంది ఎందుకంటే పూర్వజన్మల వాసన వాడికి అంత గట్టిగా ఉండడం వల్లే అలాంటి దృఢమైన అభినవేశం అలాంటి దృఢాభినివేశంతో కూడిన ప్రత్యయం వాడికి ఏర్పడుతుంది ఇక్కడ ప్రత్యయం ఉండే అర్థం ఏమిటి మనస్సులో కలిగే ఆలోచన అన్నమాట ఇలా దృఢాభినివేశం కలిగిన ప్రత్యయమే మహాజాగ్రత్త మామూలుగా నాది నేను అనే ఆలోచనలు వస్తే అది మామూలు జాగ్రత్త జన్మజన్మలుగా ఒక భావం వెంటబడి నేను ఇట్లాంటి నేను వీరుణ్ణే నేను వీరుణ్ణే నేను సాహసిని నాకు తిరుగులేదు ఇట్లాంటి ఆలోచనలు జన్మజన్మల సంస్కారంగా వెంటబడి ఉంటాయి ఇలా వచ్చేవాడిని ఏమైనా పిలుస్తాడు ఈ దశని మహాజాగ్రత్త పిలుస్తాడు ఇప్పటివరకు చెప్పినటువంటి మూడి భూముఖలు కూడా జాగ్రత్త అవస్థతో ఉన్న పోలికను బట్టి ఈ పేర్లు పెట్టాం జాగ్రత్త అవస్థను విభాగం చేసామని అర్థం ఏం కాదు అజ్ఞానంలో ఉండే విభాగాల్ని జాగ్రత్త అవస్థతో ఉండేటువంటి సామ్యాన్ని పురస్కరించుకుని దానికి సమానమైనటువంటి పేరల్గా ఉండే పేర్లు పెట్టాము అని అర్థం అనమాట ఇకపోతే స్వప్నావస్థకు సమాంతరంగా ఉండేటువంటి దశలు మూడున్నాయి భూమికలు మూడు ఉన్నాయి వాటిల్లో మొదటిది జాగ్రత్త స్వప్నము ఇదేమిటంటే ఒక్కొక్కప్పుడు మెలకుగా ఉండగానే మనస్సు విజృంభించిపోయి నూతన సృష్టి సామ్రాజ్యాన్ని తయారు చేసేసి మనకు చూపిస్తూ ఉంటుంది ఇదేమిటండి సామ్రాజ్యాన్ని చూపిస్తుంది అంటే సామ్రాజ్యం అంటే సామ్రాజ్యం అని కాదయ్యా అది ఒక నూతన సృష్టిని మనకి సొంతంగా సృష్టి చేసి చూపిస్తూ ఉంటుంది అందరికీ తెలిసినటువంటి సుప్రసిద్ధమైన ఉదాహరణ ఏమిటంటే తాడు మీద పాము ఎండమావులు ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఇలాంటివన్నీ ఈ కోలోకి వస్తాయి వీటినే మనోరాజ్యాలను పిలుస్తూ ఇలాంటి మనోరాజ్యానికి కారణమైనదే ఇప్పుడు చెప్పినటువంటి అజ్ఞాన భూమిక దీనికి ఏమిటి కారణం అంటే ఇంద్రియాలలో ఉన్నటువంటి దోషం కానీ అభ్యాసంలో ఉండే లోపం కానీ మరి ఇంకా ఏదైనా కారణం అవచ్చుగాక కారణం ఏదైనా సరే మెలకువలో ఉండగానే అసత్య సృష్టిని చేసి చూపించే స్థితి ఏదైనా ఉన్నట్టయితే ఆ స్థితి పేరు ఈ భూమిక ఏమిటి స్వప్న జాగ్రత్త ఇక రెండోది ఏమిటి స్వప్నంలో మూడు భాగాలున్నాయి కదా అందులో ఒక భాగమైంది రెండో భాగం ఏంటంటే దాని పేరు అచ్చంగా స్వప్నమైన పెట్టాను ప్యూర్ స్వప్నం అనమాట జీవి నిద్రలో పడతాడు నిద్రలో పడ్డప్పుడు ఇంద్రియాల యొక్క సహాయం లేకుండానే దృశ్యానుభవాలు కలిగిపోతూ ఉంటాయి ఇలా ఇంద్రియ సహాయం లేకుండానే దృశ్యానుభవాలను కలిగించేటువంటి భూమిక ఏదైతే ఉన్నదో అదే ఈ భూమిక స్వప్నం అనే భూమిక మామూలు జాగ్రత్త స్వప్న స్వప్నం కాదు ఇది అజ్ఞాన భూమికల్లో స్వప్నం ఇది ఇది శరీరంలో కంఠం నుంచి హృదయం దాకా ఉంటుంది అని యోగులు నిర్ణయం అది యోగ ప్రక్రియ అది అట్లా ఉంచేద్దాం ఇక స్వప్న విభాగంలో మూడోది ఏంటంటే స్వప్న జాగ్రత్త మొదటి విభాగం జాగ్రత్త స్వప్నం మూడో విభాగం స్వప్న జాగ్రత్త మాటలు ఇటువంటి మార్చాడు మాటలు ఇటువటు మార్చినా ఒకటే రకంగా ఉన్నాయంటే దానికి దీనికి అర్థంలో భేదం ఉంది ఏమిటంటే ఒకప్పుడు దృఢమైనటువంటి అభిమానం వల్ల కానీ మానసికమైన కల్పన వల్ల కానీ స్వప్నతుల్యమైన ఒక ప్రత్యయం దీర్ఘకాలం నిలబడిపోతుంది తాడో ఒక మెరుపులాగా వచ్చిపోవడం కాదు దీర్ఘకాలం నిలబడిపోతుంది అలాంటి దశను కలిగించేటువంటి అజ్ఞాన భూమిక ఏదైతే ఉందో అదే స్వప్న జాగ్రత్త అంటే వాడు స్వప్నావస్థలో చాలా కాలం మేలుకొని ఉంటాడు అన్నమాట ఇదే అంటే ఉదాహరణ చేయడం తెలుస్తుంది హరిశ్చంద్ర మహారాజుకు ఒకే రాత్రి పన్నెండు సంవత్సరాల జీవితానుభవం కలిగింది అని అలాంటి అనుభవం అనుభూతి కలిగింది అని చెప్పారు అలాగే మనం చెప్పుకునే కథలో లవణ మహారాజుకు నాలుగు ఘడియల్లో అరవై సంవత్సరాల జీవితం అనుభవించినటువంటి అనుభూతి కలిగింది ఇది ఎలా కలిగింది వాడు స్వప్నంలో మేల్కొనున్నాడు నిద్రపోతుండం కావస్తే స్వప్నం అనొచ్చు అది నిద్ర కాదు కదా స్వప్న తుల్యమైన అనుభూతి దీర్ఘకాలం ఉండే అనుభూతి ఇది మూడో భూమిక ఈ మూడో కూడా స్వప్నాన్ని ఆధారం చేసుకుని ఏర్పరిచినటువంటి విభాగాలు వీటిల్లో మొదటి విభాగం జాగ్రత్త స్వప్నం అని మూడో విభాగం స్వప్న జాగ్రత్త అని రెండు దగ్గర దగ్గర పేర్లు వచ్చాయి వీటికి పేర్లలో పోలిక ఉన్నప్పటికీ కూడా అర్థంలో మాత్రం భేదం ఉంది మొదటిదేమో స్వల్పకాలికం పైగా భ్రాంత్యాత్మకం రెండవదేమో దీర్ఘకాలికం పైగా అది జీవితానికి సమాంగా సమానాంతరంగా నడుస్తూ ఉంటుంది దానిలాగా నడుస్తూ ఉంటుంది అది భేదం కనుక ఇప్పటికి ఆరు రకాల అజ్ఞాన భూమికలు చెప్పడం అయింది ఇక ఏడవది ఏమి అంటే సుప్ సుషుప్తం ఇది మామూలు సుక్షుప్తి అవస్థను పోలి ఉన్నటువంటి భూమిక ఇప్పటి చెప్పుకున్న ఆరు భూమికలు కూడా కర్మఫల భోగాన్ని కలిగించేవే అందుకనే ఇవి కర్మ వల్ల జన్మిస్తాయి వీటిని కర్మజములు అంటారు వీటికి భిన్నంగా పూర్వకర్మల భోగం అంతా కూడా పోగా అంటే భోగం భోగంచేత పూర్వకర్మలన్నీ నశించిపోగా పై కర్మలు ఇంకా పుట్టకుండా ఉండగా మధ్యకాలంలో కొంత స్థితి ఉంటుంది ఈ స్థితిలో స్థూల సూక్ష్మ ప్రపంచాలు రెండు లయించిపోయి అజ్ఞానము దానికి ఆలంబనమైనటువంటి ఆత్మ ఇవి రెండే మిగిలింటాయి ఈ అజ్ఞానంలో రాబోయే కాలంలో అనుభవించబోయేటువంటి సుఖదుఖాలకు కారణమైనటువంటి కర్మవాసనలు మాత్రం బీజరూపంగా మిగిలి ఉంటాయి ఇలాంటి అజ్ఞాన స్థితి పేరే సుషుప్తి భూమిక ఈ భూమికలో జీవుడు కేవలం జడ రూపంగా పడి ఉంటాడు రామా ఏడు భూమికలు చెప్పారు ఈ ఏడు భూమికలను బట్టి కూడా ఈ విభాగాలను ఇంకా పెంచుకుంటూ పోవచ్చు ఎందుకోసం ఎంత విశ్లేషణ కోసం అజ్ఞాన స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం కోసం ఈ విభాగాలను ఇంకా పెంచుకుంటూ వెలసి కావాలంటే నువ్వు ఈ విభాగాల సహాయంతో ఆత్మ విచారం చేసుకుంటే ఈ అజ్ఞాన భూమికలన్నింటినీ కూడా సులభంగా దాటగలుగుతావు ఇక అజ్ఞాన భూమికలను దాటితే ఎక్కడ చేరుతావు జ్ఞానంలోకి చేరతావు కనుక జ్ఞాన భూమికలను వివరిస్తాను విను జ్ఞానభూమికలు కూడా ఏడు ఇవి ఏడు ఎట్లా అంటే ఆ విశ్లేషణ తర్వాత చెబుతా ఇవి జాగ్రత్త స్వప్న సుషృప్తుల మీద ఆధారపడి వచ్చినవి కాదు ఇవి ఏమిటంటే ఒకటి శుభేచ్ఛ రెండవదేమో విచారణ మూడవది తను మానస నాలుగవది సత్వాపత్తి ఆరవది అసంశక్తి పదార్థ భావన తర్వాత తుర్యగ సంఖ్య కొంచెం వెనకాల ముందు చెప్పుండొచ్చు మొత్తం మీద ఏడు పేర్లు చెప్పాడు అవేమో జాగ్రత్త స్వప్న సుషృప్తుల్ని ఆధారం చేసుకొచ్చాయి ఇవి ఎలా వచ్చాయి అంటే అవి తీవ్రకి చెప్పబోతున్నాడు మనం ముందరగా సూచనగా చెప్పుకోవాలంటే శ్రవణ మనన నిదిధ్యాసలైనటువంటి సాధన ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని ఏడు జ్ఞాన భూమికలు వచ్చాయి వీటిలో మొదటి భూమిక పేరు శుభేచ్ఛ శుభేచ్ఛ అంటే మంచి కోరిక అంటే లౌకికమైన కోరికలన్నీ కూడా వదిలిపెట్టేసి వైరాగ్యాన్ని వైరాగ్యాన్ని సాధించడం అనేది ఈ శుభేచ్ఛ అనేటువంటి మెట్టుకి ప్రారంభదశ మాత్రమే దీని సహాయంతో అజ్ఞాన దశలో ఉన్నానని గుర్తించి శాస్త్ర విచారణ పట్ల సత్సాంగత్యం పట్ల కూడా కోరిక పెంచుకోవడమే అసలైన శుభేచ్ఛ శుభేచ్ఛ ఏంటి సత్సంగతి సంగతి వీటి మీద ఇచ్చ పెరగడమే అసలైన శుభేచ్ఛ అయితే అక్కడే వశిష్ఠ మహర్షి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు ఏమనంటే రామా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఒకవేళ ఏ కారణం చేతనైనా నీచ జాతిలో పుట్టినవారికి ఎవడుకో ఒకడికి ఏడవ భూమిక అందిందనుకో జ్ఞానభూమిక అంటే బ్రహ్మవిద్ వరిష్ట స్థితి అందిందనుకో అప్పుడు వాడు తప్పకుండా ముక్తి పొంది తీరుతాడు అలాంటి వాళ్ళని వాళ్ళ జాతి ఏదైనా సరే మనం గౌరవించి తీరాలి ఇందుకు మనం చెప్పుకున్నటువంటి ఈ కర్కటి ఉపాఖ్యానంలో కర్కటి రాక్షసి ఉందే ఆవిడే మంచి ఉదాహరణ కనుక ఆ విషయాన్ని అట్లా అవలుపెట్టి జ్ఞానభూమికలు ఎలా అందుతాయి అనే విషయం ఆలోచించు ఈ జ్ఞానభూమికలన్నీ కూడా ఒకడికి ఒకే జన్మలోనే అందుతాయి అనేటువంటి నియమం లేదు అందమనే నియమం కూడా లేదు వెనకాల చేసుకున్న పుణ్యం కనుక ప్రబలంగా ఉంటే ఈ జన్మలో వెంటనే అందేసేయచ్చు సనక సనందన సనత్ కుమారాది మహర్షులు ఉన్నారే వాళ్ళంతా ఉత్తమ జీవులు వాళ్ళు ఒకే ఒక జన్మతోనే ఏడవ భూమికను సాధించేశారు ఈ జన్మలో ఆ వెనకాల జన్మల్లో ఎంత కష్టపడ్డారో అది వేరే విషయం మిగిలిన జీవులు ఉన్నారే వాళ్ళు యథాశక్తిగా ఆ ఏడవ భూమిక దగ్గరకు వెళ్లాలని ఆ సాధన చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతకు ఈ సాధన చేసేది ఎవరు ఎవరంటే జీవులు జీవుడంటే ఎవరు జీవుడంటే పరబ్రహ్మమే అయితే పరబ్రహ్మే నేను దుఃఖంలో పడ్డానని ఏడుస్తోందా అంటావేమో అవును అది అలాగే జరుగుతోంది ఒక ఉదాహరణ చెబుతా ఒక బంగారపు ముద్ద ఉంగరంగా మారింది మారాక ఆ బంగారపు ముద్ద అయ్యో మునుపు నేను బంగారంలాగా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా ఉంగరంలాగా అయిపోయాను అని ఏడ్చిందిట పరమాత్మ పని కూడా అలాగే ఉంది ఆయన తన చిదానందస్వరూపాన్ని మరిచిపోయి అహంకార స్వరూపాన్ని కల్పించుకొని దుఃఖంలో పడిపోయి మళ్ళీ కష్టపడి ఏడు జ్ఞాన భూమికలను సాధించి చివరికి మళ్ళీ తన చిదానంద స్థితిని చేరుకుంటున్నాడు ఇది పరమాత్మ యొక్క పరిస్థితి అని వశిష్ఠుడు అనేసరికి రాముడు అడ్డం పడ్డాడు కొంచెం ఆగండి బంగారు ముద్దకి నేను ఉంగరాన్ని అనే భావన వచ్చింది అంటే అది ఎలా వచ్చింది ఎవడో ఉంగరంగా చేయబట్టి వచ్చింది ఆ భావన మరి పరమాత్మకు అహంస్ఫురణ కలిగినటువంటి జీవి అనేటువంటి భావన వచ్చింది అంటే నేను నేను అనేటువంటి స్ఫురణ జీవిగా ఆయనకు అనుభవం వచ్చింది ఆయన ఆ జీవి ఎట్లా అయ్యాడు ఎవరు చేశారు ఆయన ఉంగరాన్ని అయితే ఉంగరం తయారు చేసినటువంటి ఆ కంసాలు ఎవడో ఉన్నాడు ఈ జీవుడుగా మార్చినటువంటి కంసాలు ఎవరు ఆయన ఎట్లా అయ్యాడు జీవుడుగా అని అడిగాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా చాలా చిక్కు ప్రశ్న వేశాను అనుకుంటున్నావు కానీ అదేం లేదు ఉంగరానికి కంసాలే అనే ఉన్నట్టుగానే జీవుడికి కూడా ఎవడో కర్త ఉండాలి కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు ఏకర్త లేకపోతే ఈ మార్పు ఎలా సంభవిస్తుంది అని వాదించాలని నువ్వు ముందుకొస్తున్నావు అంతవరకు బాగానే ఉంది కాని నిజంగా ఉన్న వస్తువును చూపించి ఇది ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఎప్పుడు పోతుంది ఎలా పోతుంది అని అడుగుతారా అసలు లేనేలేని వస్తువుని గురించి అలాంటి ప్రశ్నలు వేస్తారా లేని వస్తువుని గురించి అలాంటి ప్రశ్నలు వేయడం తగదు అని అందరూ అంగీకరిస్తారు ఉంగరం ఉంది నేననే స్ఫురణ అహం అహంస్ఫురణ ఈ ఉంగరము అహంస్ఫురణ అనేది నిజంగా ఉన్న వస్తువులా అవి నిజంగా ఉన్న వస్తువులు కానే కావు అదేమిటండి ఉంగరం ఎదురుకుండా కనిపిస్తుంటే ఉంగరం ఉన్న వస్తువు కాదంటారేటండి అంటావేమో చెబుతా విను బంగారం ఉంగరాన్ని పట్టుకెళ్ళి దుకాణంలో ఇచ్చి దీనికి ఖరీదు కట్టమని అడిగామనుకో వాడు దాన్ని బంగారం అనుకుని ఖరీదు కడతాడా బంగారం కాదు ఉంగరం వేరే బంగారం వేరే అనుకుని ఖరీదు కడతాడా బంగారం అనుకునే ఖరీదు కడతాడు అక్కడ బంగారం ఉంటే వాడు బంగారం అనుకుంటున్నాడు దాన్ని అంతేగాని బంగారం లేకపోతే బంగారం అనుకోవట్లా కొంచెం ఆలోచించు వాడక్కడ బంగారాన్ని చూసి బంగారం అనుకుంటున్నాడా బంగారం కాకుండా దేన్నో చూసి బంగారం అనుకుంటున్నాడా బంగారాన్ని చూసే బంగారం ఉండబట్టే దాన్ని బంగారం అనుకుంటున్నాడు ఆ కొట్టు యజమాని కనుక ఉంగరంలో నిజంగా ఉన్నది బంగారమే మరి ఉంగరము ఉంగరం అనే రూపం కల్పితం ఇది విడిగా అస్తిత్వం లేని పదార్థం బంగారం కంటే భిన్నంగా విడిగా దానికి అస్తిత్వం లేదు కంసాలి ఇలా అస్తిత్వం లేని రూపానికే కర్త అంతేగాని ఉన్న రూపానికి కర్త కాదు ఆ రూపం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నది బంగారమే ఆ బంగారానికి ఎవడూ కర్త లేడు నేను అనే స్మరణ కూడా ఉంగరం లాంటిదే దీలో నిజంగా ఉన్నది చిదానందరూపమైనటువంటి పరమాత్మే దానికి ఎవడు కర్తలేడు అందుచేత నీ ప్రశ్నే ఇక్కడ కుదరదయ్యా అన్నాడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా అమ్మకం వల్ల ఉంగరంలో ఉన్నది బంగారమే అని నిరూపిస్తాను అంటున్నారు మీరు ఎందుకంటే బంగారమే ఉండబట్టి కదా దాన్ని అంటున్నారు మీరు అలా అయితే ఉంగరం అనే మాటకు అర్థమేమిటి ముద్దగా ఉన్నప్పుడు దాన్ని ఉంగరం అంటున్నారా అంటలేదే ఎప్పుడు అంటున్నాము దానికి ఒక ఆకారం ఇలా గుండ్రంగా ఉన్నటువంటి ఆకారం వస్తే అప్పుడు దాన్ని అంటున్నాం ఉంగరం అంటున్నాం అనే సమయంలో దేన్ని ఉంగరం అంటున్నాం అది తేల్చండి అన్నాడు వశిష్ఠుడు మళ్ళీ చెబుతున్నాడు రామా అనేక మాటలు అనేస్తున్నామయ్యా అనే మాటలన్నిటికీ మనం అర్థాలు వెతుకోగలమా గొడ్రాలి కొడుకు అంటున్నాం వీడి ఆకారం వీడి గుణాలు ఎలా ఉంటాయో చెప్పు అంటే చెప్పగలవా చెప్పలేవు ఎందుకు చెప్పలేవు ఎందుకంటే నువ్వు గొడ్రాలు అనేవాడున్నాడే వాడిది భ్రాంతి స్వరూపం మిథ్యాస్వరూపం అది మాయాస్వరూపం అసత్స్వరూపం ఈ పేర్లన్నిటికీ అర్థమేమిటి సరిగ్గా విచారించక ముందు కొడుకు గొడ్రాలి కొడుకు అన్నావే నువ్వు అనగానే అవునేమో అనుకుని పై కథ చెప్పేసుకుంటున్నావు కొంత దూరం పోయాక కొంచెం నిలబడి ఇదేమిట్రా గొడ్రాలకి కొడుకు అంటాడేమిటి అని నిదానంగా విచారిస్తే అక్కడ గొడ్రాలకి కొడుకు అనేవాడు లేనే లేడు అని తేలుతోంది ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నిటికీ అంటే ఏమిటి ఈ భ్రాంతి మొదలైనటువంటి మాటలన్నిటికీ కూడా అర్థం ఆదర్శలో వంటిదే అటువంటిదేది అవిచారణ కాలంలో మాట్లాడే మాటలను నువ్వు విచారణ కాలంలో కూడా మాట్లాడేస్తాను అంటున్నావు ఎండమావుల నదిలో ఒక రూపం ఉంది ఉందిగా రూపం ఉండబట్టేగా అది నది అంటున్నావు ఎండమావిని కంటి దోషం వల్ల ఆకాశంలో ఇద్దరు చంద్రులు కనిపిస్తున్నారు ఆ రెండో చంద్రుడిలో కూడా ఒక రూపం ఉంది ముత్యపు చిప్ప ఉన్న చోట ఒక వెండి ముద్ద కనిపిస్తోంది ఆ వెండి ముద్దలో ఒక రూపం ఉంది ఈ రూపాలన్నీ ఎటువంటివి ఈ రూపాలన్నీ ఎటువంటివో నేను అనే స్మృణలో ఉన్నటువంటి రూపం కూడా అటువంటిది అది అజ్ఞానదశలో కనిపిస్తుంది జ్ఞానదశలో పత్తా లేకుండా పోతుంది కనుక నిశ్చయంగా ఇది లేని వస్తువే అంతేగాని ఉన్న వస్తువు కాదు లేకపోయినా ఉన్నట్టుగానే పని చేస్తుంది అదేమిటండి లేని వస్తువు ఎలా పనిచేస్తుంది దానికి కారణం ఆ వస్తువులో ఉన్నటువంటి సత్యత్వం కాదు చూసేవాడి హృదయంలో ఉన్న భావనా బలం కారణం భావనాబలం చేత విషం కూడా అమృతం మన మనకు కదా ఇది అలాంటిదే కనుక ఇవేవీ లేవు ఏవీ ఈ అహంస్మరణ ఉంగరము రూపము ఇటువంటివన్నీ కూడా ఏమీ లేవు ఉన్నదల్లా చిదానందస్వరూపమైన పరమాత్మ ఒక్కడే అది తెలుసుకో అది నిశ్చయం చేసుకో అన్నాడు బశిష్ఠుడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుదేవా మీరు చెప్పారు నేను విన్నాను నాకు జ్ఞానం కలిగింది మాయా వస్తువులన్నీ అంటే మాయ వల్ల గనక భ్రాంతి వల్ల గారడిలాగా ఏదన్నా గనక వస్తువులు పుట్టినట్టయితే జ్ఞానం కలగంగానే అవి నశించిపోవాలి తాడు మీద పాము కనిపించింది అజ్ఞానం వల్ల మాయ వల్ల పాము కనిపించింది అవిద్య వల్ల పాము కనిపించింది జ్ఞానం కలగంగానే ఆ పాము నశించిపోవాలి నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది కనుక నాకు ఎదురుకుండా కనిపించే ఈ మాయా ప్రపంచం ఒకే ఒక దెబ్బ పట్టి నశించిపోవాలి మరి ఇది ఇంకా కనిపిస్తోంది ఏమి నాకు అని ఒక ప్రశ్న వేశాడు రాముడు వశిష్ఠుడు చెబుతున్నాడు సమాధానం రామా అజ్ఞానం మామూలుగా నశించడం కాదయ్యా సమూలంగా నశించాలి సమూలంగా అంటే ఏమిటి మనస్సులో ఉన్న వాసనలతో సహా అజ్ఞానం నశించాలి అప్పుడే ఈ ప్రపంచభ్రాంతి నశిస్తుంది అప్పటిదాకా అవిద్య తన పరాక్రమాన్ని చూపిస్తూనే ఉంటుంది ఇది నీకు నిరూపణ కావాలి అంటే లవణ చక్రవర్తి గారి కథలో ఇంకా కొంత భాగం మిగిలిపోయింది అని చెప్పేనే అది నువ్వు వినాలి చెబుతాను విను అని లవణ చరిత్రలో మూడవ విడత చెబుతున్నాడు ఇప్పుడు వశిష్ఠ మహర్షి గారు ఏమంటున్నట్టయినా రామా ఇంద్రజాలా అనుభవం కలిగింది కదా ఆ లవణ మహారాజు గారికి ఆ అనుభవం కలిగినటువంటి మన్నాడు కూడా ఆ చక్రవర్తి గారికి ఆ జ్ఞాపకాలు మనస్సులోంచి పోవడం లేదు మాటిమాటికి ఆ అడవి ఆ గూడెము ఆ మనుషులు ఆ దారులు ఆ డొంకలు అన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి ఆయన గుర్తులో ఎంతసేపటికి అది వింధ్య పర్వత ప్రాంతము అని మాటిమాటికి గుర్తొస్తుంది దాంతో వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళి అలాంటి బోయగూడెం ఏదైనా దొరుకుతుందేమో అని వెతకాలి అని బుద్ధి పుట్టింది ఆ రాజుగారికి వింధ్యపర్వత ప్రాంతం అంటే సామాన్యమా ఇంచుమించు దండకారణ్యానికి దగ్గర అది భయంకర ప్రదేశం అది అక్కడికి వెళ్ళడమే ప్రమాదం అయితే ఏమి రాజు తలుచుకుంటే దెబ్బలకు గొదవ దిగ్విజయ యాత్రకు బయలుదేరినట్టుగా ఒక మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని కలలోని గూడెం ఇలలో దొరుకుతుందేమో అని వెతకడానికి బయలుదేరాడు లవణ రాజుగారు ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యమో తిరగ్గా తిరగ్గా ఒకచోట ఆ బోయగూడెం నిజంగానే దొరికింది అదే బోయగూడెం అదే మనుషులు వాళ్ళంతా తగిలారు కొంతమంది అక్కడ చివరికి ఆ బోయగూడేమో దొరికింది అవే గుడిశలు అవే డొంకలు అవే అడవులు అవే మనుషుల రూపాలు ఆహా ఏమాశ్చర్యం అండి రాజుగారి ఆశ్చర్యానికి అంతే లేదు అంతేకాదు ఒకచోట ఆనాటి తన అత్తగారు కూడా అక్కడ ఏడుస్తూ కనిపించింది అలా అత్తగారు కనిపించేటప్పటికీ ఈ రాజుగారు ఆవిడ దగ్గరకు వెళ్ళి అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు నీకేమైంది అని అడిగాడు ఆ అవ్వ ఏడుస్తూ ఏడుస్తూనే తన కథ సంగ్రహంగా చెప్పింది ఏమిటంటే దాని సారాంశం ఏమిటంటే ఎవడో రాజు కొడుకు వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నానైనా ఈ కరువుకు తట్టుకోలేక వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు అని తేల్చింది ఆవిడ కథనంలో ఒక్క పొరపాటు కూడా లేదు పేర్లు గుర్తులు రోజులు మనుషులు అన్నీ సరిగ్గా చెప్పేసింది ఈ లవణ మహారాజు గారికి మతిపోయినంత పనైంది రాజు మంత్రులు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చివరికి రాజుగారే తేరుకొని అక్కడుండే గూడెం వాళ్ళకి తగిన బహుమానాలు ఇచ్చి కరువు నివారణ కోసం కొన్ని ఏర్పాట్లు చేసి వెనక్కి వచ్చేసాడు ఆ తర్వాత ఒకరోజున సభలో కూర్చుని వశిష్ఠ మహర్షి చూసి మహర్షి కలలో చూసింది ఇలలో ఎలా కనిపించిందండి ఇది ఏమిటో నాకేం అర్థం కావడం లేదు అని అడిగాడు రామా అప్పుడు నేను అతనికి ఏదో సమాధానం చెప్పేసి మొత్తం మీద అతని సమాధాన పరిచాను అన్నాడు వశిష్ఠుడు ఆ సమాధానం ఏం చెప్పాడో మాత్రం దాచేశాడు దాని మీద రాముడు అడుగుతున్నాడు గురుదేవా ఈ చివరి భాగం నమ్మడం కష్టంగా ఉంది ఇది మీరు చేస్తున్న కల్పనేమో అనిపిస్తోంది అనేసాడు అంటే వశిష్ఠుడు చెబుతున్నాడు రామా నువ్వు అందుకుంటావేమో అనే ఆశతో నేను లవణ మహారాజు గారికి చెప్పిన సమాధానం ఏమిటో నీకు చెప్పల కానీ దానికి కావలసిన కిటుకు మాత్రం మనసు యొక్క మహిమను వర్ణించే నీకు అందించేశా నువ్వు అందుకోలే ఇప్పుడు మళ్ళీ జబతా విను చెప్పాను కదా మాయకు అసాధ్యం లేదు అది నందిని పందిని చేయగలదు పందిని నందించేయగలదు అది కాదు ఆశ్చర్యం అది చూసేవాడినే పందిని చేయగలదు లేకపోతే నందినైనా చేసేయగలదు దానికి ఉన్నటువంటి శక్తుల్లో జ్ఞాపకం ఒకటి మరుపు ఒకటి ఇవి రెండున్నాయి నిజంగా నిజంగా జరిగిన దాన్ని మరిచిపోతూ ఉంటారు మామూలు సామాన్యంగా లోకంలో నిజంగా జరిగి నిజంగా మరిచిపోయిన దాన్నే కొంతకాలానికి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇది మామూలుగా జరిగే పని లోకంలో కానీ దీన్ని ఇలాగే చెయ్యాలని మాయను శాసించగలిగేవారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో అది నిజంగా జరగని దాన్ని కూడా జ్ఞాపకం చేయగలదు అనుభవించిన దాన్ని మరిపించడం ఎలా సాధ్యమో అలాగే తాను అనుభవించకుండా ఉన్నదాన్ని మరిపింపచేయటం కూడా మాయకు సాధ్యమే అలాగే అంతకుముందు జరగని దానిని అనుభవించని దానిని జ్ఞాపకం చేయకూడ చేయటం కూడా మాయకు సాధ్యమే అదేమిటండి అది సాధ్యం ఉంటామే మనం డబ్బులు పెట్టకుండానే పెట్టినట్టు గుర్తొచ్చి పెట్టి తీసి చూస్తే అది కనిపించకపోయేసరికి ఇంట్లో భార్యను అనుమానించేటువంటి పీనాశి వాళ్లను మనం లోకంలో చూస్తూనే ఉన్నాం కదా అలాగే దక్కిన కూడా జరుగుతూ ఉంటాయి తను అనుభవించినవి తనకే గుర్తు రావడం మామూలు పద్ధతి కానీ మాయ తలుచుకుంటే ఒక మనస్సు యొక్క అనుభవాన్ని మరో మనస్సులో జ్ఞాపకంగా స్ఫురింపచేయగలదు అంటే భ్రాంతి వల్ల కలిగే ఒకనొక అనుభూతిని ఈ వ్యక్తి స్మృతిగా అనుభవిస్తున్నాడు అంటే ఈ స్మృతి ఈ జ్ఞాపకం మామూలు లోకసిద్ధమైనటువంటి జ్ఞాపకం కాదు మామూలు స్మృతి కాదు భ్రాంతి యొక్క అనుభవమే స్మృతిగా గోచరిస్తోంది ఇది కూడా మాయ విలాసాల్లో ఒకటే సామాన్యంగా ఒక భ్రాంతి ఒకరికే కలుగుతుంది కానీ ఇది కూడా నియమం కాదు ఒకే భ్రాంతి అనేకమంది మనస్సుల్లో ఒకేసారి భాషించవచ్చు ఉదాహరణకి గారడీవాడు చేసేటువంటి కనికట్టు వల్ల కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయే అవి చుట్టుపక్కల ఉండేవాళ్ళందరికీ సమానంగానే కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కసారి దూర దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన భ్రాంతి కలగవచ్చు దీనికి మామూలు ఉదాహరణ చెప్పుకోవాలంటే దూర దూరంగా రెండు ఊళ్ళల్లో ఉన్నటువంటి ఇద్దరు కవులకు ఒకే సమస్య ఇచ్చామనుకోండి వాళ్ళిద్దరు మిత్రులు అనుకోండి వాళ్ళిద్దరూ ఇంచుమించుగా దగ్గర దగ్గరగా ఉండే పదాలతో ఆ సమస్య పూర్ణం చేస్తూ ఉంటారు మాయ కూడా ఇలాగే చేస్తూ ఉంటుంది లవణ చక్రవర్తికి కలిగిన అనుభవంలో మాయ యొక్క విశేష శక్తులు చాలా మటుకు పనిచేసేసాయి ఆ బోయగూడెము అనేది ఉందే అది బోయ కలిసి ఏర్పడిన భ్రాంతి దాంట్లోకి ఎవడో రాజకుమారుడు ప్రవేశించాడు భోజనాన్ని పిలి చేసుకున్నాడు ఆ తర్వాత మరణించాడు ఇదంతా వాడి అనుభవం ఆ అనుభవం కాస్త లవణ మహారాజు గారి మనస్సులో స్మరణగా అంటే జ్ఞాపకంగా ఇప్పుడు మొలకెత్తింది ఎలాగంటే ఒక అపరిపక్వ యోగి ఉన్నాడు ఆయన తనది కానటువంటి పూర్వజన్మను తనదుగా స్మరించినట్టుగా ఈ లవణ చక్రవర్తి తనది కానటువంటి అనుభవాన్ని తనదిగా స్మరించాడు ఈ స్మరణ వినిమయం అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మార్చుకోవడం దీన్ని వినిమయం అంటారు ఈ స్మరణ వినిమయానికి కారణం ఇంద్రదూత యొక్క మాయాశక్తి ఎందుకని ఈయనకి కష్టం ఇవ్వాలి మానసికమైనటువంటి రాజస్సు యాగం చేశాడు కనుక ఈయనకి కష్టాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆ ఇంద్రదూత తన యొక్క మాయాశక్తిని వినియోగం చేసి ఒకడి యొక్క అనుభవాన్ని ఇంకొకడికి స్మరణగా అతికించేసాడు తీసుకొచ్చి స్మరణ ఉంది కల ఈ రెంటికి కొన్ని పోలికలున్నాయి కొన్ని తేడాలున్నాయి స్మరణేమో పాత విషయాన్ని అనుభవానికి తెలుస్తుంది కానీ ఆ రూపాదులను స్పష్టంగా చూపించలేదు స్వప్నమేమో రూపాదులను చూపిస్తుంది కానీ జరిగిన యథాతథంగా చూపిస్తుంది ఇంద్రజాలం ఉందే ఈ రెంటికి మధ్యలో నడుస్తూ ఉంటుంది ఇది కలలాగా రూపాలను చూపిస్తుంది స్మరణలాగా జరిగిన సంఘటనలను చూపిస్తుంది అంతకు మించి కని విని ఎరుగని కొత్త కొత్త సంఘటనలను అపూర్వ సంఘటనను కూడా అది తీసుకొచ్చి చూపించేస్తూ ఉంటుంది అది ఇంద్రజాలం అంటే ఇప్పుడు రవణరాజు గారు ఏం చేశాడు మరొకడు అనుభూతిని ఇంద్రజాల రూపమైన స్మరణగా అనుభవించాడు అంచేత ఈ అనుభూతి ఏమిటో అది ఎలా వచ్చిందో అతనికి అంతు పట్టకుండా ఉంది ఇది ఇంకెవరికో జరిగిన అనుభవం కనుక అంటే ఒక వ్యక్తికి నిజంగానే జరిగిన అనుభవం కనుక ఈ రాజుగారు వెళ్ళి నిజంగా వెతికి చూడగా ఆ ఊరు నిజంగానే దొరికింది కానీ ఆనాడు బోయ పిల్లను పెళ్లి చేసుకున్న వాడిని నేనే అనే భ్రాంతి ఈ లవణ మహారాజు గారిలో నాటుకు పోయినం వల్ల ఆ రాజకుమారుడు అనుభవించిన సుఖ దుఃఖాలన్నీ ఈనాడు ఈ లవ లవణరాజుగారు కూడా అనుభవించేస్తున్నాడు ఎందుకని నిజానికి తన అనుభవాలు కాదు ఇంకెవరో రాజకుమారుడు అనుభవాలు కానీ వాణ్ణి నేనే అనే భ్రాంతిలో ఉన్నాడు కనుక ఆ సుఖదుఖాలు ఈయనకే పట్టుకున్నాయి రామా ఇది దీంట్లో ఉన్న రహస్యం కనుక ఈ కథలో నేను చేసిన కల్పన ఏదీ లేదు నువ్వు నమ్మరానిది కూడా ఏమీ లేదు దీంట్లో అసలు ఈ కథ ఎందుకు చెప్పానంటే ప్రపంచ రూపంగా కనిపించే ఈ సంసారం కూడా మనస్సు చేసే ఇంద్రజాలమే అందువల్లే ఈ మనస్సును పూర్తిగా నశింపజేయడమే ఆత్మానుభవానికి సూటిదారి అని నిరూపించదలుచుకున్నా ఆ నిరూపణ చేయడం కోసమే ఈ కథ నీకు చెప్పాను కనుక నువ్వు మనస్సు యొక్క తత్వాన్ని గురించి బాగా ఆలోచించుకో అలా ఆలోచించుకునేప్పుడు నేను కొన్ని అంశాల చెబుతాను ఆ అంశాలను బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకో మొదటి అంశం ఏంటంటే ఈ ప్రపంచం కూడా మనస్సు చేసే కల్పనే దీన్ని మర్చిపోకూడదు రెండో అంశం ఏంటంటే మనస్సంటే శుద్ధ చైతన్యంలో మాయా సంపర్కం వల్ల కలిగిన స్పందనే అంటే కదలికే ఈ నిర్వచనం పూర్వం చెప్పాం ఇక మూడో అంశం ఏంటంటే ఇది స్పందన రూపం గనక మనస్సు యొక్క మూలస్వరూపం ఏమిటంటే చైతన్యమే చైతన్యంలో వచ్చిన స్పందనే మనస్సు అని చెప్పాం కదా కనుక మనస్సు యొక్క మూలస్వరూపం చైతన్యం నాలుగో అంశం ఏమిటి మనస్సు యొక్క మూలస్వరూపం చైతన్యం గనక ప్రపంచం యొక్క అసలు స్వరూపం కూడా చైతన్యమే సన్మాత్రమే దీన్ని బట్టి ఐదో అంశం వస్తోంది ఏమిటంటే కనిపించే దృశ్య పదార్థాలలో వేటి మీద కూడా ఆసక్తి పెట్టుకోకూడదు ఈ దృశ్య పదార్థాలన్నింటికి అసలైన స్వరూపం సత్స్వరూపం పైకి కనిపించేటువంటి రూపం అంతా భ్రాంతి రూపం కనుక వీటి మీద వేటి మీద కూడా ప్రత్యేకంగా ఆశలు పెట్టుకోకూడదు ఇక ఆరో అంశం ఏంటంటే నీకు కనిపించే దృశ్యాలలో నీ మనస్సు కూడా ఉంది దాని మీద నువ్వు అసలే ఆశ పెట్టుకోకూడదు దాన్ని దూరదేశం వెళ్ళిపోయిన చుట్టం అనుకో నీకెందుకు పనికిరాని బంధువు అనుకో ఒక రాయి అనుకో అంతేగాని దాని మీద ఏమీ ఆశ పెట్టుకో ఏడవ అంశం ఏంటంటే మనస్సు అసలే లేదని తెలుసుకోవడం ముఖ్యపక్షం పోని అది కుదరకపోతే లేకపోయినా ఉన్నట్టు కనిపించే మిథ్యా వస్తువు అని గుర్తించడం రెండవ పక్షం ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని గట్టిగా పట్టుకో ఎనిమిదవ అంశం ఏంటంటే ఈ సాధనకు పరిశుద్ధమైన మనస్సు కావాలి మనశ్శుద్ధి కోసం నిష్కామ కర్మలు చేయాలి నువ్వు ఆ పని వెనకటి జన్మల్లోనే పూర్తి చేసేసావు నీ మనస్సు ఇప్పుడు పరిశుద్ధంగా ఉంది ఇది కూడా నువ్వు మనస్సులో పెట్టుకోవు అంచేది నువ్వు ఇప్పుడు ఏం చేయాలి మనశ్శుద్ధి కోసం వేరే కర్మలు చేయవలసిన లేదు తొమ్మిదవ అంశం ఉంది అదేమిటంటే నీకు ఇప్పుడు ఎట్లాగా మనశ్శుద్ధికరమైనటువంటి కర్మలను చేయడం పూర్తయింది కనుక ఆ పైన శాస్త్రాభ్యాసం కావాలి వీటిని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటున్నావు నాతో మాట్లాడుతున్నావు అంటే అదేగా మరి ఇక పదవ అంశం ఈ రెండు ఉన్నవాడు సత్సాంగత్యము శాస్త్రాభ్యాసము ఉన్నవాడు కొంచెం ప్రయత్నం చేస్తే శుభేచ్ఛ అనేటువంటి జ్ఞాన భూమికను అందుకుంటాడు ఏ చెప్పేది ఏమీ వరుసగా ఇందాక నేను చెప్పినటువంటి ఏడు భూమికలను అందుకోవడానికి మనిషి కృషి చెయ్యాలి అందుతాయవి వీటన్నిటిలోకి కూడా ఏడవ భూమికే ముఖ్యం బ్రహ్మవిద్వరిష్ట స్థితి అది లభిస్తే నువ్వు సమాధిలో అయినా ఉండవచ్చు లేదా లోకం మీద అనుగ్రహంతో లోక వ్యవహారంలో అయినా ఉండవచ్చు ఎలా ఉన్నా కూడా నిన్ను సుఖ దుఃఖాలు తాకవు రామా ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకుని ఈ విధంగా నువ్వు గనక ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి అంతా ఏమిటి అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంది నేను నిరూపించినంత నీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి పరబ్రహ్మయే వివర్తోపాదాన కారణమని నీకు నిరూపించాను ఆ నిరూపణ ఏమిటో నీకు అనుభవానికి అంటున్నాడు వశిష్ఠ మహర్షి అలా చెప్పాక వశిష్ట మహర్షి ఈ ఉపాఖ్యానాన్ని ఉపసంహారం చేస్తున్నాడు ఆయన ఏమంటున్నాయంటే రామా ఈ విధంగా నీకు నేను ప్రపంచం యొక్క ఉత్పత్తి అంటే ఏమిటో నిరూపణ చేశాను ఈ ప్రపంచము యొక్క పరబ్రహ్మయే వివర్తోపాదన కారణము అని నిరూపణ చేశాను వివర్త ఉపాదాన కారణం ఉపాదాన కారణం అంటే ఏమిటి కుండకు మట్టి ఎటువంటి కారణమో అటువంటి కారణాన్ని ఉపాదాన కారణం అంటారు అంటే కార్యంలోకి అనుప్రవేశం చేసేటువంటి కారణం అని చెప్పారు వివర్త ఉపాదానం అంటే ఏమిటి కుండా మట్టి ఉదాహరణ ఇక్కడ సరిపోదు తాడు పాము ఉదాహరణ సరిపోతుంది తాడున్న చోట పాము కనిపిస్తే ఆ పాములోకి ఏది ప్రవేశించాల తాడు తాడుగానే ఉంది అలా కారణం కారణంగానే ఉంటూ లేని కార్యం కనుక కనిపిస్తే అటువంటి కారణాన్ని వివర్తోపాదాన కారణం అంటూ ఉంటారు అంటే భ్రాంతి వల్ల కనిపించిన పాముకి వివర్తోపాదాన కారణం పాము అన్నమాట అలాగే ఈ ప్రపంచం మొత్తానికి మనస్సే కారణం అని చెప్పామే ఈ మనస్సు ఎలా కారణం అవుతుందంటే ప్రపంచం యొక్క ఉత్పత్తికి మరి మనస్సు ఉపాదాన కారణం అవుతుందంటే మనస్సు కారణం అవుతుంది కానీ అది పరిణామి ఉపాదాన కారణం పరిణామోపాదాన కారణం అని పూర్వం చెప్పాం అది సరియైన కారణం కాదు అసలైన కారణం ఏదంటే పరబ్రహ్మే అది ఏ రకంగా కారణం అంటే వివర్తోపాదాన కారణము ఈ విషయం కూడా పూర్వం చాలా పెద్ద చర్చ చేసి నిరూపించాం కేవల సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మను సూటిగా తెలుసుకోవడం కుదరదు అందుకే వేదమాత ఏం చేసిందంటే యథోవా ఇమా నిభూత నిజాయంతే అని మంత్రాలు చెప్పింది ఎవరి నుంచి ఈ పంచభూతాలు జన్మిస్తున్నాయో అదే పరమాత్మ అని చెప్పింది అంటే ప్రపంచోత్పత్తికి హేతువుగా బ్రహ్మను ప్రతిపాదన చేసింది వేదమాత ప్రపంచోత్పత్తికి బ్రహ్మా ఎట్లా హేతు అవుతోంది అంటే వివర్తోపాదాన రూపంగా హేతు అవుతుంది అంటే ప్రపంచోత్పత్తికి హేతువుగా బ్రహ్మను ప్రతిపాదన చేసింది వేదమాత ప్రపంచోత్పత్తికి బ్రహ్మాయ్ ఎట్లా హేతు అవుతోంది అంటే వివర్తోపాదాన రూపంగా హేతు అదేమిటండి ఉత్పత్తి ఒకటేనా అంటావేమో సృష్టి స్థితి లయలోనే మూడు ఉన్నాయి ఈ మూడు కూడా పరబ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలు తటస్థ లక్షణం అంటే ఏమిటి ఒక ఎర్ర సెలవ వేసుకున్నాడు అదిగో ఆయనండి అదిగో ఎర్రశెలవా వేసుకున్నాడే ఆ పెద్దమన్న పిలవండి అన్నారు ఆయన ఎప్పుడు ఎర్రశెలవానే వేసుకూచుంటాడా ఒకప్పుడు ఎర్రశెలవా ఉంటుంది ఒకప్పుడు పోతుంది కానీ గుర్తుపట్టేందుకు ఆ ఎర్రశాలువ ఉపకరిస్తుంది అంటే తటస్థంగా ఉపకరిస్తుంది పూర్తిగా ఆయన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండదు అట్లా కొంతసేపు ఆయనతో ఉండి కొంతసేపు లేకుండా ఉండే లక్షణాన్ని తటస్థ లక్షణం ఆ పొడుగాటాన్ని పిలండి అన్నారు అనుకోండి ఆ పొడుగాటి అనే లక్షణం ఉందే ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటుంది దాన్ని ఆయన యొక్క స్వరూప లక్షణం అంటారు ఏ వస్తువునైనా గుర్తించాలంటే తటస్థ లక్షణాలు స్వరూప లక్షణాలు రెండు తెలుసుకోవాలని పూర్వం చెప్పాం ఇప్పుడు సృష్టి స్థితి లయలోనే ఉన్నాయే అవి బ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలు వీటిలో సృష్టి అనే లక్షణం ద్వారా పరబ్రహ్మ చిన్ మాత్రమని ఈ ప్రపంచం ఉత్పత్తి అంతా కూడా ఇంద్రజాలం వంటిదని దీనిలో కనిపించేటువంటి దేశ కాల దృశ్యాలు ఇవన్నీ కూడా నిజానికి లేనే లేవు అని ఈ ఉత్పత్తి ప్రకటనలో నేను నిరూ ఈ ఉత్పత్తి ప్రకటన మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా లీలోపాఖ్యానం వెనకాల పెద్ద చర్చ చేశాం అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఆలోచించు ఏమి నిరూపణ చేశామంటే ఉత్పత్తి అని పెట్టాం ఉత్పత్తి అన్నా సృష్టి అన్నా ఒకటే కదా యథోవా హిమా ని భూతా ని జాయంతే అన్నారు అక్కడ జాయంతే అనే పదం చేత ఆ సృష్టి లక్షణాన్ని ఉత్పత్తి లక్షణాన్ని తీసుకున్నాం దాని ద్వారా ఏం నిరూపించాం పరబ్రహ్మ చిన్మాత్రము అది కేవలం చేతన స్వరూపము దాంట్లో ఇంకా ఏమీ కలి తెలియదు అని నిరూపణ చేశాం అయితే మరి ప్రపంచం యొక్క ఉత్పత్తి కనిపిస్తోంది కదండి అంటే అదంతా కూడా ఇంద్రజాలం వంటిదేనయ్యా అని నిరూపించాం అదేమిటండి ఇంద్రజాలం అంటే ఎలా కుదురుతుంది మరి ఇంత ప్రదేశం కనిపిస్తోంది కదా ఇన్ని యుగాల కాలం కనిపిస్తోంది కదా అంటే నువ్వు దేన్నైతే దేశము ప్రదేశము అనుకుంటున్నావో అది లేనే లేదయ్యా దేన్నైతే కాలం అనుకుంటున్నావో ఆ కాలం అనేది లేదయ్యా ప్రదేశమూ లేకపోతే కాలము లేకపోతే మరి దృశ్యాలన్నీ ఉన్నవవుతాయా ఈ దృశ్యాలు కూడా నిజానికి లేనే లేవయ్యా అని ఇప్పటి చెప్పిన కథల ద్వారా ఈ ఉత్పత్తి ప్రకటనలో నీకు నిరూపించుకుంటూ వచ్చా ఎలా నిరూపించాను అంటే వరుసగా ఒకసారి గుర్తు నేను ఈ ప్రకటనలో మొదట కొంత చర్చ అయిన తర్వాత లీలోపాఖ్యానం చెప్పాను ఇది పెద్ద కథ దీంట్లో నేను ప్రధానంగా మాటిమాటికి చెప్పిన విషయం ఏమిటంటే దేశము కాలము అనేటువంటి రెండు అసత్యాలు నిరూపణ చేశాను ఎక్కడెక్కడికో లోకాంతరాలకి ప్రయాణం చేసేసామని ఎన్నెన్నో జన్మల కాలం గడిచిపోయిందని మానవులకు ఉండేటువంటి కూడా దేశము కాలము అనేవి సత్యం అనుకోవడం వల్ల వచ్చిన భ్రాంతులే దాంట్లో లీలాదేవి సరస్వతి మొదలైన పాత్రల ద్వారా నేను ఏం చేశానంటే ప్రదేశమనేది కల్పన మాత్రమే ఉన్నదంతా అణువని చెప్పిన ఒకటే సముద్రమని చెప్పినా ఒకటే కాలంలో కూడా క్షణమని చెప్పినా ఒకటే యుగమని చెప్పినా ఒకటే అని ఆ లీలో ఉఖ్యానంలో నేను నిరూపించాను ఆ తర్వాత ఏం చేశాను సూచికోపాఖ్యానం చెప్పాను దీన్నే కర్కటో ఉపాఖ్యానం అని పేరు అక్కడేం చెప్పాము మొట్టమొదటిలో దేశము కాలము లేదని చెబితే తార్కికంగా అంగీకరించినా ఇంత శరీరం కనిపిస్తోంది కదండి మా తాత మా తండ్రి నేను నా తర్వాత వంశం ఇట్లా వరుసగా శరీరధారణలో కనిపిస్తున్నాయి కదా దీనికంతా హిస్టరీ ఉందిగా రికార్డ్ ఉంది కదా అంటే ఈ శరీరధారణ అనేది కూడా కల్పన మాత్రమేనయ్యా ఎవడికి వాడు తన సంకల్ప తీవ్రత వల్ల శరీర ధారణ అనే పని చేసుకుంటున్నాడు తప్పితే నిజంగా అక్కడ శరీర ధారణ అనేది ఏమీ లేదయ్యా అని కర్కటి ఉపాఖ్యానంలో నిరూపించాం ఆ కర్కటి రాక్షసి ఏం చేసింది దానికి మొట్టమొదట ఆ కొండంత శరీరం ఉండేది నిజానికి ఆ కొండంత శరీరం కూడా ఒకప్పటి దాని సంకల్ప ఫలితంగా వచ్చినటువంటి శరీరమే కానీ ఆ మాట దానికి గుర్తులేదు ఈ శరీరాన్ని ఎవడో బ్రహ్మదేవుడు అనేవాడు సృష్టి చేశాడనుకుంది చెయ్యి ఈ శరీరం బాగలేదు ఇంకో శరీరం కావాలకుని సూది శరీరాన్ని సంపాదించి మళ్ళీ అది సౌకర్యం కాలేదు బాగాలేదని మళ్లీ కొండంత శరీరాన్ని సంపాదించి ఒకే జన్మలో రెండుసార్లు రూపం తనే మార్చేసి శరీరాన్ని ఒకే జన్మ గుర్తు ఎందుకు వస్తుందంటే నేను నేను చచ్చిపోలేదు అని దానికి అనుభవం ఉంది నేను మధ్యలో శరీరం మారిపోతే చచ్చిపోయానేమో అని భ్రాంతి రావాలి అలాంటి భ్రాంతి వచ్చేసే అవకాశం దానికి లేదు భ్రాంతి లేకుండా ఒకే జీవితంలో ఒక కొండ శరీరం ఒక సూది శరీరం మళ్ళీ కొండ శరీరం ఇలా మారిపోయేటప్పటికీ ఈ శరీరాల్లో అనుగతంగా ఉన్నది ఎవరు అనేటువంటి చర్చ దానికి వచ్చింది ఆలోచన వచ్చింది దాన్ని బట్టి ఈ కథ ద్వారానే నేను ఏం నిరూపించాను ఈ శరీరం ఏ శరీరమైనా సరే కొండంత శరీరమైనా సరే గుప్పిడి శరీరమైనా సరే సూదంత శరీరమైనా సరే ఏ శరీరమైనా సరే ప్రతివాడు కూడా తన సంకల్ప తీవ్రత వల్ల తను చేసుకునేటువంటి శరీరధారణే తప్పితే అక్కడ నిజమైనటువంటి శరీర ధారణ అనేది లేదు అని నిరూపించారు లీలోపాఖ్యానంలోనేమో దేశ కాలాలు లేవు అంటాం ద్వారా నన్నట్ట వదిలిపెట్టి చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని గురించి చెప్పినట్టయింది కర్కట ఉపాఖ్యానంలో సాక్షాత్తుగా నా శరీర ధారణ గురించే ప్రస్తాన చేయడం వల్ల ఈ చెప్పినటువంటి తత్వాన్ని నాకు డైరెక్ట్గా అన్వయం చేసుకున్నట్టయింది ఈ రెండు కథలు అయిన తర్వాత ఐందవ ఉపాఖ్యానం చెప్పారు ఇదంతా ఇది ఎందుకు చెప్పానంటే రెండవ కథలో ముఖ్యంగా మనస్సు యొక్క సంకల్ప బలంచేతనే శరీరధారణ జరుగుతోంది అనేటప్పటికీ మనస్సుకి అంతటి శక్తి ఉన్నదా అనే సందేహం వస్తుంది అది నివారించేందుకోసమే ఐదవోపాఖ్యానం చెప్పారు ఈ ఐదవపాఖ్యానంలో పది మంది కుర్రవాళ్ళు కేవలం తమ యొక్క సంకల్ప బలం చేత తపస్సు తీవ్రంగా చేసి బ్రహ్మలుగా మారిపోయారు మారిపోయి ఎవరితోనూ వాళ్ళు పది రకాల సృష్టి చేసేస్తున్నారు ఎవరి బ్రహ్మాండ గోళాలు భారీవిగా సృష్టి చేసేస్తున్నారు ఈ కథ చెప్పాను ఈ ఐందవ ఉపాఖ్యానం ద్వారా ఏం తెలియదంటే ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా హిరణ్య గర్భుడు అనేటువంటి ఒకనక జీవుడు యొక్క సంకల్పం మాత్రమే అని నిరూపణ జరిగింది అక్కడ ఎట్లాగైతే ఐందవ పుత్రులు పది మంది కూడా తమ సంకల్ప బలంచేత బ్రహ్మాండాలను సృష్టి చేస్తున్నారో అట్లాగే మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని హిరణ్యకర్పుడు అనేటువంటి ఒక అనొక తన యొక్క సంకల్ప చేత సృష్టి చేస్తున్నాడు ఆయన సృష్టి చేసేందుకు అంతకుముందు పదార్థము వాయు పదార్థము జల పదార్థము ఇట్లా పంచభూత పదార్థాలు ఆయన దగ్గర ఏమి స్టాకు లేవు కేవలం తన సంకల్ప బలం అలా సృష్టి చేసేస్తున్నాడు కనుక మనస్సుకి ఇటువంటి బలం ఉందయ్యా అని నిరూపించడం కోసం ఐదోపాఖ్యానం చెప్పా ఆ తర్వాత చిత్ోపాఖ్యానం అని కదా చెప్పారు ఏమండి మనస్సుకింత బలం ఉంటే మనస్సుతో నేను ఎన్నెన్నో పనులు చేసేస్తా కదా నాకు కావాలకున్నట్టే సృష్టి చేస్తా కదా అనే ఆలోచన కానీ మనస్సు వల్ల కరిగే అనర్థాలు మాత్రం చాలా ఉంటాయి మనస్సు వెనకాల మనస్సును నడిపించే సంస్కారాలు ఉంటాయి కనుక ఆ మనస్సు నువ్వు చెప్పినట్టు సృష్టి చేయదు నువ్వు పూర్వం చేసిన సంకల్పాల బలం ప్రకారం అది సృష్టి చేస్తుంది కనుక మనస్సు వల్ల కలిగే అనర్థాలను ఈ చిత్పాఖ్యానంలో వివరించా ఆ తర్వాత బాలకోపాఖ్యానం చెప్పారు దీనివల్ల వేదాలలోనూ పురాణాలలోనూ కనిపించేటువంటి సృష్టి క్రమ వర్ణలున్నాయే అవన్నీ ఏమిటండి వేదంలో ఇంత స్పష్టంగా మరి తస్మాత్వాతస్మాత్ ఆత్మ ఆకాశ ఆకాశద్వాయు అనే విధంగా ఒక వరస చెప్పారు కదా ఈ సృష్టి క్రమం అంతా ఎడిపోతుంది అంటే ఈ సృష్టి క్రమ కూడా పిల్లల కోసం చెప్పేటువంటి కల్పిత కద అని ఆ బాలకాఖ్యాలో నేను నిరూపించాను ఆ తర్వాత ఇంద్రజాలోపాఖ్యానం అదే లవణోపాఖ్యానం అది చెప్పారు పప్పు ఉడికిన తర్వాత ఉప్పేయాలి అలాగే ప్రపంచోత్పత్తి విజ్ఞానం నీకు పరిపక్వ తర్వాత ఈ లవణోపాఖ్యానని చెప్పాను అందుకే దీనికి లవణ అనే పేరు దీని ద్వారా ప్రపంచోత్పత్తి అంతా కూడా మనస్సు చేసే గారిడీ మాత్రమే అని దీనికి నిజమైన అస్తిత్వం లేదని మళ్లీ మళ్లీ మరోసారి నిరూపణ చేశారు ఈ నిరూపణల ప్రపంచోత్పత్తి పరిశీలన ద్వారా పరమాత్మ యొక్క నిష్క్రియ స్వచ్ఛ స్వరూపాన్ని మనం గ్రహించగలిగాం ఇక్కడితో ఈ ఉత్పత్తి ప్రకరణం ముగిసింది ఇక ప్రపంచం యొక్క అస్తిత్వ విచారణ చేయాలి ఆ స్థితి విచారణ చేయాలి ఆ స్థితి విచారణ ద్వారా కూడా మనం ఇదే రకమైనటువంటి సత్యాన్ని గ్రహించే అవకాశం ఉంది ఆ పని మనకు చేయడం కోసం ఇక మనం స్థితి ప్రకరణలోకి ప్రవేశిద్దాం రామా అంటున్నాడు వశిష్ఠ మహర్షి జై గురుదత్త